జన్ బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనష్న్మో శ్రీమహాత్పతయ సమారం శంకరాచార్యమ్యమాన్చార్యపే ఓ ఆయన్ మమానశ్చక్షు్రో ప్రమో ఫలమింద్రియాణనిషదం మాక్యాం మాకమస్ అనిరాకరణం మేస్ తదాత్మని నిరే య ఉపనిషత్సర్మా శాంతి శాంతి శాంతి ఈ మంత్రం మనం కేమోపనిషత్తు అప్పుడు చెప్పేవాళ్ళమా నీకు వచ్చిన మంత్రం ఇది నేను అర్థం కూడా అప్పుడు చెప్పాను మళ్ళీ ఇంకప్పుడు ఎప్పుడైనా చెప్తా చాంద్రోగ్యానికి స్వరం లేదు ఉందాము మొదటి మంత్రం మొదటి మంత్రం అయింది రెండో మంత్రం సహద్వాదశ వర్ష ఉపేత్యా చతుర్వింశతి వర్ష సర్వాన్ వేదానధీత అనూచాన స్తబ్ధ ఏ సంహపితో వాచా శ్వేతచే యొ సోమ్య ఇదం మహానా అనూచారని స్తబ్ధోసి ఉతమాదేశం అప్రాక్ష్య్రహ్మబంధురివ భవతి సో ఇలా చదువు సంధ్య లేకుండా ఉంటే అది మనకి మన వంశము యొక్క పేరుకే అది కళంకమైపోతుంది కాబట్టి అలా ఉండకూడదు తప్పనిసరిగా గురుకులవాసం నువ్వు చేయాల్సి ఉంటుంది అని తండ్రి ప్రోత్సాహం చేస్తాడు వెంటనే తండ్రి యొక్క ఆదేశాన్ని అనుసరించి శ్వేతకేతం గురుకులవాసానికి వెళ్ళిపోతాడు సహ ద్వాదశ వర్ష ఉపేత్య పన్నెండు సంవత్సరాలు గురుకులంలో నివాసం చేస్తారు పూర్వం వాళ్ళు కాంటాక్ట్ అనేది ఇచ్చి ఉండేది కాదు ఓసారి సెలవు తీసుకుని వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడో సంవత్సరానికో ఎప్పుడో వచ్చేవారు అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ తక్కువ ఉండేవి డిస్టెన్సెస్ ఎక్కువ ప్రయాణంలో చాలా కష్టాలు ఉండేవి ఒకప్పుడు ప్రాణభయం కూడా ఉండేది ప్రయాణంలో అలాంటి సందర్భంలో సంవత్సరానికి మళ్ళీ మనిషి వెళ్ళిన మనిషి వచ్చి కనపడితే సంతోషమే అన్నట్టుగా ఉండేవారు సో చాలా ఆశ్చర్యం మన నాయనగారు చెప్తూ ఉండేవారు అది మద్రాసులో చదివారు కోనసీమ గ్రామం నుంచి మద్రాసు వెళ్ళాలి ఎలా వెళ్ళాలంటే ఆ గ్రామం నుంచి సంచి కొట్టుకుని ఏదో ఆహారం ఏదో వండుకుని మూట కట్టుకుని అక్కడికి ఒక నాలుగు మైళ్ళ దూరంలో ఈ కాలవ ఉంటుంది ఇరిగేషన్ కెనాల్ ఆ కాలవ ఒడ్డుకి రావాలి నడిచి వస్తే అక్కడ వెయిట్ చేయాలి పడవ వస్తుంది ఒక పడవ ఏదో రోజుకో పడవో రెండు పడవలో ఉంటాయి ఆ పడవ దానికి టైమా పడ రైల్వే టైం ఏంటో అది వచ్చినప్పుడు వస్తుంది పడవలో ఎక్కడ ఆ పడవలో ఎక్కితే అది సరిగ్గా పన్నెండు గంటలు రాత్రి తెల్లవారులు ప్రయాణం చేసి రాజమండ్రికి చేరొస్తుంది రాజమండ్రి రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడెక్కడో స్నానం అయితే చేసి ఈ తెచ్చుకున్న తిండి రెండు మెతుకులు తిరిగింది మళ్ళీ రైలు ఒక్కటే ట్రైన్ రోజు మొత్తానికి ఒక్కటే ట్రైన్ బొగ్గింజిన్ మీద నడిచే ట్రైన్ రిజర్వేషన్ ఏమి ఉండదు ఆ దాంట్లో ఆ జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కితే అది ఎప్పుడో మద్రాసు వెళ్తుంది రాజమండ్రి నుంచి మద్రాసు ఇది రైతు ఇంకా మద్రాసు వెళ్తే ఆరు మాసాల దాకా మళ్ళీ వాపసు వచ్చే పనే లేదు ఆరు మాసాలు కాదు సంవత్సరం దాకా వాపసు వచ్చే పని మద్రాసు మనిషి వెళ్ళిన పది రోజుల పాత్ర మొక్క వస్తుంది చేరుకున్నాను సరే మళ్ళీ సంవత్సరం తర్వాత పది మాసాల తర్వాత మళ్ళీ రాదు అలా ఉండేది వాళ్ళకి ఆసక్తి కూడా తక్కువ ఉండేది గమనించటో లేదా ఇప్పుడు ఉన్నంత ఆసక్తి ఉండేది కాదు ఇంత పిచ్చే ఆసక్తి ఉండేది కాదు ఇప్పుడు ఏంటంటే వీడు మనిషి రైల్వే స్టేషన్కి బయలుదేరతాడు కార్ లో సెల్ ఫోన్ మధ్యలో కార్ ఎక్కడ ఉంది ఎక్కడ దాకా చేరావో అది దాకా వచ్చాను లేకపోతే అక్కడ దాకా వచ్చాను ఇంకా ఇంత టైం పడుతుంది ఏమిటి అంటే ట్రాఫిక్ ఉంది మళ్ళీ రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత మళ్ళీ చేరాను రైలు ఎక్కిన తర్వాత వెళ్ళి ఎక్కాను మళ్ళీ రైల్లో ఉండగా ఇప్పుడు ఎక్కడ ఉన్నా ఇప్పుడు ఖమ్మం దగ్గర ఉన్నాను అది కాదు దానివల్ల ఆసక్తి పెరిగిపోతుంది అది పొరపాటు చాలా పొరపాటు తెలుసుకోవట్లేదు మనుషులు ఆ విధంగా సంసారాసక్తి పెరిగి పెరిగి పెరిగి అది మహా విష వలయం కింద తయారవుతుంది వాడు అంతకంతకే ఆసక్తి పెంచేసుకుని భయం పెంచేసుకుని ఎప్పుడు ఏమవుతుందో అనే ఇన్సెక్యూరిటీలో పడిపోతాడు మనిషి నర్వస్ ఫెటీగ్లో పడిపోతాడు నర్వస్ ఫెటీగ్లో ఉన్నవాడికి వాడికి విముక్తి లేదు అలాగంటే పొరపాట్లు చేయకూడదు సో ఈ మోడర్నిటీ వల్ల వచ్చినటువంటి అనేక దుర్లక్షణాల్లో ఇది ఒకటి ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ ఉన్నది రెవల్యూషన్ అని అంటారు కానీ వాస్తవంగా పీపుల్ సెల్ ఫోన్ కారణంగా మరింత ఎక్సైట్ అయిపోయి మరింత టెన్షన్స్ లో పడిపోయి మనిషికి అసలు విశ్రాంతి కూడా లేకుండా అయిపోతూ ఉంటుంది ఈ సెల్ ఫోన్ మూలంగా దానివల్ల ఏమి ఉపయోగమో నాకు అర్థం సో చాలా దీస్ థింగ్స్ మనిషిని ఒక స్లేవ్ కింద హీజ్ అ స్లేవ్ టు ది టెక్నాలజీ అనే స్థితిలోకి మనిషి నెట్టివేయబడుతూ ఉంటాడు అంతకంటే అంతకంటే అదే అంతా తెలివితేటలైన పద్ధతి కాదు నేను అమెరికాలో చూశాను వాళ్ళు సెల్ ఫోన్ ఆ సెనికుడు సెల్ ఫోన్ ఉన్నా కూడా మీకు ఎక్కడ కనబడు చాలా అరుదుగా సెల్ ఉంటుంది వెరీ ఇంట్రెస్టింగ్ కార్ ఉంటుంది కొన్ని కార్లకు ఉంటుంది ఇక్కడ మీకు సెల్ ఇట్స్ ట్రూ రివల్యూషన్ ఇన్ ఇండియా అక్కడ ఎవరి దగ్గరే ఎంత ఇంట్రెస్టింగ్గా గమనించారా మీరు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వాళ్ళు దాని నుంచి బయటపడిపోయారేమో అనిపిస్తున్నారు ఎవరి దగ్గరే ఉండదు క్లాసుకి వస్తారు ఎవరి దగ్గర సెల్ ఫోన్ అండి వెరీ ఇంట్రెస్టింగ్ ఏదో రేదుగా ఈ ఆశ్రమం ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళ ఆశ్రమం వ్యవహారాలన్నీ నడిపిస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర ఉంటుంది సెల్ ఫోన్ మిగతా నా కనపడ్డ వాళ్ళు ఎవరి దగ్గర సెల్ ఫోన్స్ ఉండదు కానీ ఉండదనేం కాదు వెళ్ళిపోతు నొక్కు తెచ్చుకోవచ్చు కానీ చాలా రేరుగా వాడతారు అని అలా అనిపించింది మరి నాకు అలా అనిపించింది ఎనివే సో పన్నెండు సంవత్సరాలు గురుకుల వాసన చేశాడ చేసి అప్పుడు వాపసు వచ్చాడు గురుకులంలో ఉండడమే ఉన్నాడు చదువుకుంటూ ఉంటాడు రోజు ఏమిటి చూస్తారు రోజు చూసి ఏమిటి చేస్తారు రోజు చూసి దయగాడుకోవడమే కాదండి వెంటనే ఇంట్లోనే ఉన్నాడు అనుకోండి కొడుకు అతి ఇంట్లోనే ఉన్నాడు అనుకోండి ఏంటి చేస్తారు కందికి కొడుకు ఎందుకంటే మీది దృష్టి వేరు తండ్రి దృష్టి వేరు వీళ్ళ తండ్రికి షికాకల్ మీరు అటిట్యూడ్ నిద్రకైతే ఉంటాడు పెద్ద నిన్న తండ్రికి చాలా అసహం వేస్తుంది అదే హాస్పిటల్లో ఉన్నాడు ఎవరు పట్టించు హ్యాపీ కాబట్టి సో సహశ వర్ష ఉపయోగ పన్నెండు సంవత్సరాలు గురుకులంలో చక్కగా అధ్యయనం చేసి వాపసు వచ్చారు ఇప్పుడు వాడి వయస్సు చతుర్వింశతి వర్ష ఇరవై నాలుగు సంవత్సరాల వయస్సు అంటే వాడు మూడు నాలుగేళ్ళు అలరిచిల్లరిగా తిరిగాడు అనమాట కనీసం రెండేళ్ళైనా అలవరిచిల్లరిగా తిరిగాడు ఇంకేంటి తండ్రి చాలా బాధపడ్డాడు గురుకులానికి వెళ్ళాడు ఆలస్యమైనా నష్టమైనా లేదు వాపసు వచ్చాడు వచ్చి ఎలా వచ్చేటంటే సర్వాన్ వేదానధీత్య చాలా బాగా చదువుకున్నాడు వేదాలను కూడా అధ్యయనం చేశాడు వేదాలన్నింటినీ అంటే అతను నాలుగు వేదాలను అధ్యయనం చేసేదని అభిప్రాయం కాదు వాడు అధ్యయనం చేయదగిన వేగం ఏదైతే ఉందో దాంట్లో భాగాలన్నింటినీ కూడా మంత్రాలన్నీ కూడా అధ్యయనం చేశాడు కాకపోతే నాలుగు వేగానే అధ్యయనం చేశాడు ఏమని మంచి బుద్ధిమంతుడైతే అధ్యయనం కూడా అధ్యయనం చేశాడు మహామనాహ నేను చాలా గొప్ప పండితుడను చాలా మంచి లోతైన బుద్ధి గెలవాడను ఉన్నాడు అనూచానమాని సో అనూచానమాని అంటే నేను వేదాధ్యయనంలో నేను దక్త అనేటువంటి అభిమానాన్ని కూడా కలిగి ఉన్నాడు స్తబ్ధ స్తబ్దహే రావడం రావడం ఇలాగొచ్చాడు స్తబ్ధ అంటే తల మంచి లక్షణం లేకపోవడం అంటే తల పోగదు అని అర్థం స్తబ్ధ వినయం అనేది లేదు వినమ్రత అంటారు చూడండి అది లేదు అలాగే వాడు వాపసు వచ్చాడు వాపసు వస్తే తండ్రి సంతోషించాడు వీడు పన్నెండు సంవత్సరాలు శాస్త్రాలని వేదాలన్నీ అధ్యయనం చేసుకు వచ్చినందుకు సంతోషమే కానీ ఈ ధర్మాన్ని చూసి మాత్రం తండ్రి సహించలేకపోయాడు సంహ పితోవాచ తండ్రి ఓ రోజు వచ్చిన వెంటనే కాదు ఈ వాతావరణం గమనించాడు మూడు నాలుగు రోజులు అయ్యేప్పటికీ వీడి వాటం చూశాడు చాలా గర్మిష్ఠిగా ఉన్నాడు అని గమనించి పిలిచి హే శ్వేతకేతో పిలిచి ప్రేమగానే మాట్లాడుతున్నాడు శూమ్య అని సంబోధించి హే ప్రియ అలా యోగ్యమైన వాడా అని సంబోధించి ఎప్పుడు కూడా తప్పు పాయింట్అవుట్ చేసేటప్పుడు కూడా ప్రేమగానే సంబోధించి పాయింట్అవుట్ చేయాలి తెలుగులో శాంతి అవుతుంది ప్రేమతో విషం తాగించ అంటే ప్రేమకు బలం ఉంది మీరు ప్రేమగా పిలిచి అయినా విషం తాగరా అంటే వాడు కూడా సందేహపడతాడు ఫోన్లో అయితే పోతుంది వీడి పాప అంతా మొహమాట వస్తున్నట్టు తాగుదామా అనుకుంటాడు ప్రేమకు అంత అంత బలం ఉంది మీరు చికాకు పడితో పిలిచి అమృతం కూడా తాగించలేదు ప్రేమతోటి కనుక మాట్లాడితే విశం తగ్గించు ఏపనైనా జయించచ్చు అని అభిప్రాయం కనుక హే సౌమ్యాన్ని పిలిచి నీవు మహామనాహ అనుచానమా అని సో నీవిలా ఉన్నావు చాలా గంభీరమైనటువంటి మనస్సు గలవాడవు చాలా గంభీరంగా ఉండడం అంటే ఒక స్టేటస్ని మెయింటైన్ చేస్తూ ఉండడం నాంతటి విద్వాంసుడు మరవళ్ళు లేడు అనే అభిమానాన్ని కలిగి ఉండడము ఏ రకమైన వినయము లేకుండా ఉండటము అలా ఉన్నావు నువ్వు ఇది అంత యోగ్యమైన పరిస్థితి కాదు ఇంతకీ చాలా చదువు మంచిదే ఉతట ఆదేశమప్రాక్ష్య ఆ ఉపదేశాన్ని మీ గురువును అడిగి తెలుసుకున్నావా అని అంటున్నాడు ఆ ఉపదేశం అంటే ఏ ఉపదేశమో వస్తుంది ఎందుకంటే వాడిలో ఒక లోటు చూపిస్తే ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది సుమా అని కనుక వాడిని చూపిస్తే వాడు బుద్ధిమంతుడే కనుక వాడికి గర్వం అంతా తగ్గిపోతుంది ఆ ప్రయత్నం తండి చేస్తున్నాడనమాట వాడిని నువ్వు చదువుకున్నదంతా వేస్ట్ అనే కాకుండా నువ్వు సమర్థుడిగా అంతా బానే ఉంది కానీ నువ్వు ఇంకా తెలుసుకోవాల్సి ఒకసారి గర్వం వచ్చేస్తే ఏమైపోతుందంటే అది ఒక తెర కింద పడిపోతుంది నాకు ఏమీ లేదు అనేటువంటి తెర పడిపోతుంది అలా అక్కడ స్టాగ్నేట్ అయిపోతారు ఇంకా వాళ్ళ నుంచి అభివృద్ధి అని మీరు ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు ఆ మనిషి ఇంకా వాడి జ్ఞానమునకు ఒక శాచ్యురేషన్ పాయింట్ వచ్చేస్తుంది ఒక ప్లాట్ టూ ప్లాట్ టూయో అది వచ్చేస్తుంది ప్లాటో వచ్చేస్తుంది ఇంకా అంతకంటే వాడి జ్ఞానం ఒక్క అంగుళం కూడా పెరగదు ఎందుకు పెరగదంటే వాడు అప్పటికే నేను సర్వము తెలుసున్నవాడను అనే ఒక ధ్యాన పిలో అదే వాడిని అంధుణ్ణి చేసేస్తుంది సో అలాంటి పొరపాటు జరగకూడదు ఎప్పుడూ కూడా ఎవరికీ అలాంటి పొరపాటు జరగకూడదు ఎప్పుడూ ఓపెన్ మైండెడ్గా ఉండి జ్ఞానమునకు అవధులు లేవు మనం ఎప్పుడూ కూడా తెలుసుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది అనే వినయస్వభావంలో ఉండాలి కానీ ఇలా ఉండకూడదు అందుకోసమే ఆ రకం లక్షణాన్ని కుర్రవాడికి నేర్పటం కోసం వాడి అజ్ఞానాన్ని వాడికి తెలిసి చేస్తే వాడు మళ్ళీ ముందుకు వెళ్తాడు అందుకోసం ఆయన అడుగుతున్నాడు ఆ ఉపదేశం గురించి మీ గురువు గారిని ప్రశ్నించి తెలుసుకున్నావా ఒక తమ ఆదేశం అంటే ఉపదేశమును అప్రాక్ష్య ప్రశ్నించి తెలుసుకున్నావా భాష్యకార్ చెప్తారు అందాము తస్యా అప్రవాస అనుమీయతే అది ఇప్పుడు తండ్రి కొడుకుతోటి ఏమో నువ్వేమో చదువుకోకుండా అలంశీలతగా జరుగుతున్నావేమిటి మన వంశంలో చదువుకోని వాడుగు అవుతావా అని అన్నాడు అంటే అర్థమేమిటి తండ్రి ఇంటి దగ్గర లేడనమాట తండ్రిగా ఇంటి దగ్గర ఉండుంటే ఇంత ఆలస్యం ఎందుకు చేస్తాడు కొనుక్కుని ఏదో రకంగా గురుకులానికి పంపించుంది ఇవన్నీ తల్లి చేయలేకపోయిందా పని తల్లి ఎందుకు చేయగలుగుతుంది తండ్రే చేయాలి కదా సో ఆ సంభాషణని బట్టి మనం ఊహించాలి ఏమని సస్య అంటే పితు అర్థం తండ్రి యొక్క ప్రవాస సస్య పితు ఆ తండ్రి యొక్క ప్రవాస అంటే ఇంకొక ఊరికి వెళ్ళుట ప్రవాసం అంటే ఇంకో దేశాన్ని అంటే మరో విదేశం అని ఏం కాదు మరో మరో ప్లేస్ కి మరో స్థానానికి అతను వెళ్ళినాడు ఇంకో స్థానానికి వెళ్లాడు ఇంకో ఊరుకు వెళ్ళాడు అని మనం అనుమీయతే ఊహించబడుతున్నది తండ్రి ఏ ఉత్తర దేశానికో వెళ్ళాడు అనమాట సౌత్ ఇండియా వాడైతే ఏ ఉత్తర దేశానికో వెళ్ళాడు సో నార్త్ ఇండియా వాడు సౌత్ దక్షిణ దేశానికో వచ్చాడు ఈ రాకపోకల్లో ఒక రెండేళ్లో ఒక ఏడాది రెండేళ్ళలో పట్టేస్తుంది అంతకాలము కూడా వీడు చదువు లేకుండా ఉండిపోయాడు అని మనం ఊహించాలి ఎందుకంటే ఊరి నుంచి రాగానే కొడుకుని గురుకులానికి భంగు చేసేది కాబట్టి అంతవరకు తండ్రి ఊర్లో లేడు బయటకు ఎక్కడికో వెళ్ళాడు అని మనం ఊహించాలి పశ్చాత్త ప్రవాస అనునీయతే పితు ఎందుకంటే అందాము ఏను స్వయం గుణవాంసం పుత్రం తర్వాత ఆ తండ్రి తాను చదువుకున్నవాడు స్వయం గుణవాంసం తనే గుణము అంటే జ్ఞానము తనే జ్ఞానము గలవాడే ఒకవేళ తనే ఇంటి దగ్గర స్థిరంగా ఉండి మనిషి తను కలిగినట్లయితే తనే కుర్రవాడికి ఉపనయనం చేయొచ్చు ఉపనేష్యు ఉపనయనం చేయడం అంటే నల్లలో ధనింపోగ వేయడం కాదు విఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ అ రిచువల్ వి ఆర్ టాకింగ్ ఆఫ్ ఇంపార్టెంట్ నాలెడ్జ్ తానే స్వయంగా పిల్లవాడికి ఆ వేదాన్ని బోధించి ఉండేవాడు ఉపనయనము అంటే వేదమును బోధించుట ఉపనయనం సమీపమునకు తీసుకు వెళ్తుట సో ఇప్పుడు బిఎస్సీ డిగ్రీ అంటే ఏంటండి ఎర్ర నల్ల కోట వేసి మెతిమి టోపి అదే బిఎస్సీ డిగ్రీ సపోజ్ మీరు నల్ల కోట ఒకటి తెచ్చేసుకుని మెతిమీ టోపీ పెట్టేసుకుంటే మీకు బిఎస్సీ డిగ్రీ వచ్చేస్తుందా అది మూడు మూడేళ్లు చదివితే బీఎస్సీ డిగ్రీ వస్తుంది ఈ నల్ల కోట్లు టోపీ అన్నది ఉంటే ఇస్ అ సింబల్ అలాగే ఈ యజ్ఞోపవీతం యొక్క జ్ఞానానికి చిహ్నమే కానీ అదే సర్వం కాదు సో అంటే ఒక ఒక చక్కటి సంస్కారము ఒక రిచువల్ కింద మారిపోతుంది మెకానికల్ గా అయిపోతుంది దాంతో ఈ మెకానికల్నెస్ అనేది ఇట్స్ అూజ్ ప్రాబ్లం మన హిందూ ధర్మంలో ఈ మెకానికల్ని చాలా వ్యాపించేసింది మెకానికల్గా చేసుకుంటే కొంత దాంతో మనిషి హృదయంలో పరివర్తన రాదు హృదయ పరివర్తన రాదు చేసేవన్నీ మెకానికల్గా చేసేస్తాం ఒక న్యూస్ ఐటమ్ చూశాను నేను కనకదుర్గ గుడి ఉండే విజయవాడలో ఆ కనకదుర్గ గుడిలో ఉండేటువంటి ఉద్యోగులు కలిసిపోయి ఒక పెద్ద కరప్షన్ రింగి కింద ఆ దేవాలయం యొక్క సొమ్ముల్ని ఆస్తులని వీళ్ళు కొల్లగొట్టుతున్నారు అని ఈ న్యూస్ పేపర్ సెలవు వెళ్లి వాళ్ల మీద ధ్వజమెత్తి వాళ్ళని వెరీ పూర్ లైట్ లో వీడు చూపిస్తూ ఉంటాడు వీడి జర్నలిస్ట్ వీడి జర్నలిస్ట్ వీడి వీడి క్వాలిఫికేషన్ అంతా వీడంతా వీడు జర్నలిజం ఏదో నిన్న కాక మొన్న ఈ టీవీ నైన్ లో జర్నలిస్ట్ ఓ ఓ మైకోహర్ పక్కన తిరుగుతూ ఉంటాడు షూట్ కేసేసుకుని అక్కడ ప్రతి చోట తిరుగుతూ ఉంటాడు వీడు ఇంకో ఎప్పుడూ ఉండడు వాడు వెరీ హై మోరల్ స్టాండర్డ్ మోరల్ లెవెల్లో నిలబడి ఆ దేవాలయం ఉద్యోగులని పూజారులను వీళ్ళందరినీ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అడుగుతుంటే వాళ్ళు దొంగ చింపుల దృష్టితో సమాధానాలు చెప్తూ ఉంటారు వీడు ఈ జర్నలిస్ట్ వీడు వెరీ హై మోరల్ గ్రౌండ్ లో వీడు మాట్లాడతారు వాళ్ళు తప్పించుకునే సమాధానాలు చెప్పే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు వాట్ ఈస్ థిక్ ఇక్కడ ఎవడైనా జర్నలిస్ట్ ఇక్కడికి నడిచి వచ్చేసి నా మీద వాడు నా ముందు మైకి పెట్టేసి నా మీద ప్రశ్నలు వేసేస్తూ నేను వేదమొహం వేస్తున్న సమాధానాలు చెప్తుంటే వాడే వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్ వీళ్ళకి ఆ మోరల్ రైట్ వీళ్ళకి లేదు వాటిని అనుసరిస్ఆర్ పార్టీ ఇల్లు ప్రస్తుంది నేను చెప్పడానికి అనే అని చెప్పే మోరల్ అథారిటీ లేకుండా అయిపోయారు మనిషి ఎందుకంటే కరెప్ట్ అయిపోయారు అంటే ది ఆర్ కరప్ట్ అంటే వాళ్ళ కరప్షన్ ని వాడి చిత్రంలో పట్టేశాడు దానిపై వీళ్ళకి భయపడిపోతున్నాడు సో అంత కరప్షన్ రోజు దేవస్థానంలోనే ఉంటారు రోజు దేవుని దేవత దర్శనం చేస్తూ ఉంటారు మెకాని అంటే పూజలు ఇవి చేస్తూ ఉంటారు ఆ చుట్టుపక్కల ఈ భక్తులు అందరికంటే ఎక్కువ పూజలు వాళ్ళు చేస్తూ ఉంటారు ప్రతి భక్తులు ఒక పూజ చేస్తే రెండ పూజలు చేస్తాడు అక్కడ ఉందని చెప్తే మరి వై దర్శన ఇస్ సో కరెక్ట్ వాట్ వైట్ హ్యాపన్ లైక్ దట్ వట్ ఈజ్ ది వేర్ వేరీ ది ప్రాబ్లం అంటే వారు చేసే క్రియకి చాలా మెకానికల్గా చేసుకుంటూ పోతాడు కాబట్టి ఆ క్రియకి వాడి హృదయంలో పరివర్తనని తీసుకొచ్చే సామర్థ్యం లేకుండా అయిపోతుంది అంతరంగ పరివర్తనము అన్నది అది మెకానికల్గా చేస్తే రాదు ఆ స్పిరిట్ని స్వీకరించినప్పుడు మాత్రమే మీకు అంతరంగంలో పరివర్తనం వస్తుంది ఆ స్పిరిట్ని వదిలేయకూడదు సో కాబట్టి తన కొడుక్కి మెళ్ళో దండింబో వేయడం కాదు పాయింట్ అది శాస్త్ర వేదాంతని కూడా బోధించడం అతను తనే చేయొచ్చు కానీ తను చేయకుండా గురుకులానికి పంపిస్తున్నాడు అంటే అర్థమేటమాట అతను ప్రవాసంలో ఉన్నాడు ఫర్ లాంగ్ టైమ్స్ ఫర్ మంత్స్ పెట్టే టైం అతను ఇంటి దగ్గర ఉండకుండా ఎక్కడో ఇంకో దేశానికి వెళ్ళటం పరిస్థితి ఉంది ఆ కారణంగానే తను కుమారుడికి ఉపనయనం చేయలేకపోయాడు కాబట్టి గురువు ఉపనయనం చేస్తాడు అని అది వ్యవస్థ अंदसम गुरूदिग्री पंप मन भावना चाहिए तरह सपिक् श्वेतकर्ष सन्चार्यवशतिवर्षो बभूव तवान् वेदा चत्यधी సోసపిత్రోక్త తండ్రి చేత ఈ విధంగా పలుకోబడినాడు ఈ విధంగా అంటే ఏ విధంగా ఎరణనా ఇలా అల్లంపిల్లరిగా తిరుగుతున్నావు మన కుటుంబంలో నువ్వు చేని వాడు వైపుతావా ఏమీ అని తండ్రి అంటే అప్పుడు తండ్రి చేత ప్రోత్సహింపబడి ద్వాదశ వర్ష శ్వేతకేతు సంవత్సరాల వయస్సు కలిగిన ఈ శ్వేతకేతువు ద్వాదశ వర్షస్థం పన్నెండేళ్ల వయస్సులో ఉన్నాడు తండ్రికి వీడికి ఈ సంభాషణ జరిగినప్పుడు అప్పుడు తండ్రి యొక్క ప్రోత్సాహంతో ఉపేత్య ఆచార్యం ఆచార్యుడి వద్దకు వెళ్ళారు నిజానికి అప్పుడు ఎలా ఉండేదంటే తండ్రే గురువు అయిన పక్షంలో తండ్రి ఉపనయనం చేసేవారు ఒకవేళ తండ్రి గురువు కాని పక్షంలో గురువు దగ్గరికి పంపిస్తే గురువు ఉపనయనం చేసేవారు ఉపనయనం చేయడం అంటే మెల్ల ఓ తాడ వేయడం కాదు దారం వేయడం కాదు అది సింబల్ టు ఇనిషియేట్ హిమ్ ఇన్ టు స్టడీస్ సో దగ్గరికి వెళ్ళాడు గురువు ఏం చేశాడంటే ఆ ఏటో వైపుకి వచ్చాయంటే మీ దగ్గర నేను వేదన చదువుకోవడానికి వచ్చాను మంచిది సో అయితే రేపు ఉదయం ముహూర్తం అని అప్పుడు ఏం చేస్తాడంటే నన్ను పిలిచి వాడికి అగ్నిహోత్రం వేసి ఒకటి రెండు హోమాలు చేసి రెండు నెలలో ధన్యాహుడు పారేసి గాయత్రి మంత్రం చెప్పి ఓ ఇంకే వేద నుంచి నువ్వు ఆ గురుకులంలో ఉండి చదువుకుంటావు అని అలా ఉపనయనం అది ఉపనయనం ఆ పని తండ్రి చేస్తే సరే సరే ఒకవేళ తండ్రి చేయడానికి వీరి లేకపోతే గురువు చేస్తారు సో ఆ విధంగా వీడు ఆచార్యుడు గురికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ ఆచార్యుడి దగ్గర ఎంతవరకు ఉన్నాడంటే యావత్ చతుర్వింశతి వర్షో బువ ఇరవై నాలుగు సంవత్సరాల వయస్సు గలవాడయ్యే వరకు అక్కడే ఉండుతాడు ఇండి ఏం చేశాడండి సర్వాన్ వేదాన్ అధీత్య అన్ని వేదములు అన్నీ అంటే ఎన్ని ఉంటాయండి పాటికుంటాయా ఇరవై ఉంటాయా చేతుల్లో నాలుగుంటాయి అన్ని అంటే నాలుగు ఉంటాయి అదే ఇరవైగా ఉండవుగా వేదములు అన్ని అంటే నాలుగు నాలుగు వేదములని కూడా అధీ అధ్యయనం చేశాం అధ్యయనం చేయమంటే ఏదో చెప్తున్నారు తదర్థం చె బుద్ధ్వా మహామనా మహద్గంభీరం మనోయస్ అసమమాత్మానం అన్యైర్మన్యమానం మనోయస్ సోయం మహామనా వేదం చదువుకుని తది అర్థం చెబుద్వా ఈ వేదం దగ్గర ఒక ఒక విచిత్రమైన పరిస్థితి ఉండదు ఇది ఇంక మిగతా చదువుల్లో ఈ పరిస్థితి ఉండదు ఇప్పుడు మీరు కాలేజీకి వెళ్ళారనుకోండి వెళ్ళి మ్యాథమెటిక్స్ చదువుకున్నారనుకోండి ఎలా చదువుకుంటారు ముందు ఆ ఫార్ములాలన్నీ కంటస్టం చేసేసి తర్వాత అర్థం తెలుసుకుంటారా అలా చేయాలి మరి ఎలా చదువుకుంటారు ముందు అర్థం తెలుసుకుని తర్వాత ఫార్ములాని కంటస్టం చేస్తారు అంతేనండి ఇప్పుడు బైనా మీరు తీరము మీరు నేర్చుకోవాలనుకోండి ఎలా చేస్తాను మొట్టమొదటి ఆ తీరమును వల్లించేసి కంఠస్థం చేసేసి ఆ స్టేట్మెంట్ ప్రూఫ్ అన్ని కూడా బండబట్టి వేసేసి ఆ తర్వాత నేర్చుకుంటారా లేకపోతే ముందు తెలుసుకుని తర్వాత వల్లిస్తారా ఏం చేస్తారు ముందు తెలుసుకుని తర్వాత వల్లిస్తారు ఆ స్టేట్మెంట్ మీకు నోటికి రావాలి కానీ ముందు తెలుసుకుని తర్వాత బుద్ధి స్థం చేస్తారు అదే పక్క అవునండి కాని వేదంలో జస్ట్ రివర్స్ ముందు వల్లిం చేసి తర్వాత తెలుసుకుంటారు ఇది పద్ధతి అర్థమైన మీకు స్కీమ్ వేదంలో అలాగే ఉంటుంది మీరు మామూలు మిగతా సబ్జెక్ట్స్ లాగే కూడా ముందు వల్లిం చేసి తర్వాత అర్థం తెలుసుకు ఇంకా ఇది పద్ధతి కాబట్టి ఆ పద్ధతిలోనే దాన్ని చేయాలి దాని స్కీమ్ అలాగే ఉంటుంది ఎందుకంటే స్వరము ఉచ్చారణ ఇవన్నీ ముఖ్యం కాబట్టి ఆ విధంగా ఉచ్చారణ పూర్వ ఉచ్చారణ చేసేసి శుభ్రంగా పదిసార్లు ఉచ్చరిస్తే దాన్ని కరెక్ట్గా ఉచ్చరించడం అలవాటు అయిపోతుంది ముస్లింలు చూడకుండా కూడా ఉచ్చరించేచ్చు ఆ తర్వాత అర్థం తెలుసుకోవాలి తదు అర్థం చెబుద్ధ అయితే కాలక్రమంలో ఏమైందంటే మనుష్యులకి ఆ కమిట్మెంట్ పోయింది మనం ఆ గాఢశీలత అంటారు సమాజంలో జనులు చాలా మీడియాకర్స్గా తయారైపోయారు ఇండియా ఈజ్ అ నేషన్ ఆఫ్ మీడియాకర్స్ అని అంటాడు ప్రతి కూడా మీడియాకరే మీడియాకరంటే అర్థం ఏంటి ఏదో ఒక లెవెల్లో ఉంటాడు తప్పిస్తే ఎక్సలెన్స్ లోకి వెళ్ళాడు ఏదో ఏదో చేస్తాడంటే మీడియా ఉండిపోతుంది తప్పిస్తే అంటే ఒక స్థాయి మధ్య రకం ఉంటాడు మరి నాసి కాదు మరీ ఉత్తమము కాదు మధ్యస్థాయిలో ఉండిపోతాడు అవును అంతే కదండి మీడియా కదంతా అలా ఉండిపోతాడు తప్పిస్తే ఆ లెవెల్ దాటితారు సో ఇది ఆ పరిస్థితి మన సమాజంలో వచ్చేసింది నీ అలా ఉండరాదు మనిషి యొక్క దృష్టి ఎలా ఉండాలంటే ఎక్సలెన్స్కి వెళ్ళిపోవాలి ఉన్న అత్యుత్తమ స్థితికి వెళ్ళిపోయే ప్రయత్నం చేయాలి కానీ మన ఎలా ఉంటారంటే ఏదో బీఎస్సీ ప్యాస్ అయ్యి క్లర్క్ ఉద్యోగం అయిపోతుంది అనే ధోరణిలో ఉండిపోతాం బిఎస్సీ కూడా ఎక్కడండి పూర్వం ఎస్ఎస్ఎల్సీ ప్యాస్ అయిపోయి రైల్వేలో జాయిన్ అయిపోవడం లేకపోతే బిఎస్సీ ప్యాస్ అయిపోయి గవర్నమెంట్లో జాయిన్ అయిపోవడం అయితే బ్యాంకులో జాయిన్ అయిపోతుంది అయిపోతే ఇంకా వాడు ఈ మేజిక్ ఇంకా జీవితంలో వాడు ఏమీ నేర్చుకోకర్లేదు చదవక్కర్లేదు కష్టపడక్కర్లేదు అలా కాలు దాచి కూర్చుంటూ కాలక్షేపం చేయటం వీడి తలకాయ వాడికి వేడి వీడికి ఆ రకమైన టెక్నిక్లు నేర్చుకోవడమే కానీ ఈ కలుషితమైన టెక్నిక్లు నేర్చుకోవడమే కానీ విద్యా విషయకంగా వాడు నేర్చుకోవాల్సింది లేదు ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు కాబట్టి మీరు ఏదైనా ఉద్యోగం ఇప్పించారు నాకన్నా ఓకే ట్రై తప్పే ఉంది మీ క్వాలిఫికేషన్ అయితే మీరు ఏం చేస్తారు అంటే నేను టైప్ నేర్చుకున్నానండి టైప్ చేస్తాం టైప్ అంటే ఏమిటి అంటే కంప్యూటర్ మీద చేస్తారంటే కంప్యూటర్ మీద చేపగా నాకు టైప్ మెషిన్ మీద చేస్తాం టైప్ మెషిన్ మీద టైప్ చేయడం ఏంటండి లేరా మీరు ఇక్షవాపల కాలంలో బతుకుతున్నావా ఇప్పుడు టైప్ మెషిన్లు లేవు ఎక్కడ చెత్తకుండీల్లో దొరికి ఏడాది కదా ఇప్పుడు అక్కడ కూడా ఇవ్వడం మానేసింది టైప్ మెషిన్ మీద టైప్ చేయడం ఏంటి అంటే ఏం చేస్తాం అంటే కార్బన్ పెట్టి ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా టైప్ చేసి ఇలా అది చేస్తాం అవును అదే చేస్తాం అది చాలా కంప్యూటర్ మీద చేయలేవు అంటే దేని చేయలేదు అలా కాదండి కంప్యూటర్ మీద దీని మీద చేసినట్టే దాని మీద కొంచెం స్మూత్గా ఉంటుంది కరెక్షన్స్ అన్నీ స్క్రీన్ చూసుకుంటూ చేయాలి అవన్నీ చేయగలిగితే నేను నీకు ఉద్యోగం ఇప్పిస్తారంటే అదే నాకు అది టైప్ చేస్తాను ఏంటంటే దాని అర్థం ఏంటి అంటే మరి నీవు గత నాలుగైదేళ్లలో నువ్వేం చేస్తున్నావు ది డూ నాట్ యువర్ క్వాలిఫికేషన్ ఎవరి స్కిల్స్ ఉంటే ఎందుకు ఇంప్రూవ్ చేసుకోలేదు నాకు ఇంకా ఇంప్రూవ్ చేసుకునే ఉత్సాహం లేదు అట్ మనిషి ఇంప్రూవ్ చేసుకోద్ద సందర్భానుసారంగా కాబట్టి అది మీడియా కరెన్సీ అంటే అలా ఉంటుంది ఆ రకంగా సమాజంలో ఆ గాఢశీలత తగ్గిపోవడం చేత వేదం వల్లించేప్పటికే వాడు ఓపిక అయిపోతుంది వేదం ఈ మూలం జామూల్యాక వల్లించడానికి ఎనిమిదేళ్లు పడుతుంది మరీ బుద్ధిమంతుడైతే ఆరు ఏళ్లు పడుతుంది మీడియం లెవెల్ వాడికి ఎనిమిదేళ్ళు పడుతుంది యావరేజ్ ఎనిమిదేళ్ళు గురుకుల వాసన వేదం చేయపడికి ఎనిమిదో ఏట మొదలు ఎనిమిదేళ్ళు పదహారు ఏళ్ళు వస్తుంది పదహారేళ్ళు వచ్చేప్పటికే వాడు పక్కా బుచ్చేసుకుని నా చదువు పూర్తయిపోయిందని డిక్లేర్ చేసేస్తాను ఎంత దోషం అది పదహారేళ్ళకి చదువు మానేయడం ఏమి లేదు చదువు కాకేళ్ళు వచ్చేదాకా చేస్తారు వీరికి పదిహేడు ఏటో పద్దెనిమిది ఏటో అమ్మాయిని చూసి కట్టేస్తారు ఆఖర్ ఇంకా అసలు చదువు పూర్తిగా ఉందే వీరికి అమ్మాయిని పెళ్లి చేసేస్తారు సరే ఇంకా ఇంక మీద చదువు ఇది రేద ఉత్సాహం కూడా ఉండదు అసలు ఇంక డబ్బు సంపాదించడంలో పడిపోతుంది ఆ భ్రాంతిలో ఎప్పుడైతే పడ్డాడో ఏదో సంపాదిస్తాడు సంథింగ్ హీవి లారణం ఎంత సంపాదించినా మిగిలిది ఉండదు ఏంటో ఖర్చయిపోయి జారిపోయేది డబ్బు మిగులుతుందండి సో ఇంకా ఏ చదువు ఉండదు వేదం వల్లే ఉంటే వేస్తాం చేతికార్థంకి ఆయనకి తేడా ఏమీ ఉండదు అలా ఇది పరిణామం వేద పండితుడు అంటే కేవలం వల్లిస్తే వేద పండితుడు అవుతాడా ఇది ఈ ఈ ఈ పరిణామం ఇది శాస్త్రాల్లో ఎక్కడా లేదు మీ శాస్త్రాలు చదివితే వేద పండితులు లక్షణాలు వస్తూ ఉంటాయి కదా అలాగెక్కడా ఉండదు ఇది ఈ మధ్యకాలంలో గత రెండు వందలు మూడు ఏళ్లలో వచ్చిన పరిణామం వ్యక్తులు అంతకంతకి అలసులు అంటే సోమరులుగా తయారయ్యేటువంటి కాలంలో ఈ పరిణామం వచ్చింది ఏదో ఒకడు మొదలుగట్టాడు ఇంకొకడు ఇంకొకడు ఇంకొకడు ఈనాడు నైన్టీ ఫైవ్ పర్సెంట్ పరిస్థితి అది వేదం జరుగుతుంది వాళ్ళలో అది చాలా దురదృష్టకరమైన పరిణామం అంతేకాని వేద పండితుడికి ఆ వేదంలో ఉండే విషయం ఏమీ తెలియదు అలాగంటే దురదృష్టకర స్థితి నేను వేద నేను వేద స్వభావి చూస్తూ ఉంటాను వేద నాకు బాగా తెలుసు నేను ఏదైనా వేదమంత్రం చెప్పి అర్థం చెప్తే వాళ్ళు అలా కళ్ళప్పటి నుంచి చూస్తూ ఉంటాను ఎందుకంటే ఆ మంత్రం వాళ్ళకు నేను మంత్రం మొదలు నేనంటే చివరిదాకా సాగ తీసేసి వాళ్ళు అక్కడ ముఖ్యం ఉందంట మంత్రం వచ్చాం కానీ అర్థం చెప్పడం ప్రారంభిస్తే అలా చూస్తూ ఉంటారు పాపం వాళ్ళకేమీ అర్థం కలిగిందండి అది వేదాధ్యయనం అంటే అలా ఉండదు ఇది సరికాద ఈ మధ్యకాలంలో వచ్చిన డెవలప్మెంట్ ఇట్స్ అ బ్యాడ్ డెవలప్మెంట్ ఈ విషయాన్ని పండితులందరూ కూడా అంగీకరించిన విషయం అందుకనే ఈ మధ్యకాలంలో వేదము చదువుకున్న యంగ్ పీపుల్ వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తున్నారు ఏదైనా భాష్యాలలు చదువుకుని ఆ మంత్రాలకు కొంచెం అర్థం నేర్చుకుంటారు బాబు అని ఎంకరేజ్ చేస్తున్నారు ఎవరు కొద్దిమంది చదువుకుంటున్నారు బట్ ఫర్ లాంగ్ టైం ఈ బ్యాడ్ ట్రెండ్ ఒకటి ఉంది అలాగంటే వేద పండించిన మీరు చాలామందిని చూసి ఉంటారు మన శ్వేతకేతు అలాంటి వాడుతారు తదర్థంచబుద్ధ అక్కడికి పూర్తి అవుతుంది ఆ చదివిన వేదమునకంతకీ అర్థమును కూడా తెలుసుకుని ఈ ట్రెండ్ ఎలాంటి ట్రెండ్ అంటే ఎంత దురదృష్టకరమైన ట్రెండ్ అంటే ఇది దీనివల్ల ఏమైపోయిందంటే మీరు ఏదైనా కర్మ చేసుకున్నారనుకోండి ఏదైనా పూజ చేస్తూ ఉంటారు ఆ పూజ చేసేప్పుడు ఆ మంత్రాలతో పూజ చేయాలని ఏ ఉపచారం పరమేశ్వరుడికి సమర్పించినా ఓ మంత్రం అనాలి ఆ మంత్రం అనేటువంటి పురోహితుడికి ఆ పలికే పలుకుల అర్థం తెలీదు ఈ చేసి వడికి తెలీదు చుట్టూ ఉండి భక్తులు వింటూ ఉంటారు చూస్తూ వింటారు వాళ్ళకి తెలియదు ఎవరికీ కూడా ఏమీ తెలియదు అందరూ కూడా దేవారణ ఇగ్నరెంట్ బ్లిస్ అది బ్లిస్ ఫుల్ ఇగ్నరెన్స్ లో అలా ఎవరికీ ఏమీ తెలియదు మంత్రం చెప్పి వేడి విని పెళ్లి మంత్రాలు ఉంటాయి పెళ్లి మంత్రాలు పెళ్లిగానే అందరూ స్కోటర్ల మీద కార్ల మీద అందరూ వివిధ వేషాలు ఆ చెప్పివాడికి ఈ వినివాడికి ఆ సభ మొత్తం కూర్చున్న ఐదు వందల మందిలో ఒక్కడికి కూడా ఆ మంత్రానికి అర్థం పెట్టు కానీ పెళ్లి మంత్రాలు చాలా మంచి మంత్రం చాలా మంచి అందమైనటువంటి మీనింగ్ ఉన్నటువంటి మంత్రం ఆ కర్మ ఉంటుంది ఆ కర్మ యొక్క సిగ్నిఫికెన్స్ తెలుస్తుంది మెకానికల్గా చేసిపోతుంది ఒక కాడి బట్టుకు ఆ కాడి చీలిలో ఈ మంగళసూత్రం బట్టే ఇలా ఇలా అని ఆవిడ ఆ గాడ ఒకటి వరస్తుంది ఏది కాళీ ఎందుకు ఇది అలా ఎందుకు చేస్తున్నావు ఏమక్కర్లేదు పత్రం చేసుకుని రాయి హిపోటుకు వస్తాడు దాని మీద కాలు పెట్టమంటాడు ఆ కాలు పెడుతు తీసేయమంటాడు ఈ రాయి తీసుకురావు వరస అంతేగాని ఎందుకు చేస్తున్నావు ఈ సమాచారం ఎవరికే అక్కర్లేదు ఇంకా ఈ పెళ్లి కూతురు పెళ్లి కొడుకున్నారంటే వీళ్ళు వచ్చిన బహుమతులు లెక్కేసుకోవడంలో వీళ్ళ హెడాడు కన్యాదాత లక్షణంలో ఆయన మంత్రార్థం ఆయనకెందుకు ఈ వచ్చిన బంధువులు వాళ్లకుండే రాగద్వేషాలు వాళ్ళవి ఈ వేదమంత్రాలు దీని అర్థం ఈ ఈ బాధ ఎవ్వరికీ పట్టదు ఈ గోళ ఎవ్వరికీ పట్టదు ఇటువంటి దుస్థితి ఎప్పుడైతే సమాజంలో నిర్మాణం అయిందో దానివల్ల ఏమవుతుందంటే మీకు దేవాలయాల్లోనూ అక్కడ పూజలు అయిపోతూ ఉంటాయి అంతరంగ పరివర్తన ఉండదు ప్రతివాడు కూడా కుసిమైన ఆలోచనలోనే బతికస్తానికి కొంచెం ఉదారంగా ఒక కృష్ణ పెద్ద మనస్సుతో ఆలోచించే లక్షణం ఎవరిలోనూ అందరూ చాలా నేరో మైండెడ్గా పెటీ మైండెడ్గా తయారైపోతారు ఎందుకంటే కర్మ చేస్తారు తప్పిస్తే ఆ కర్మలో ఉండే సిగ్నిఫికెన్స్ దాని యొక్క మహిమ విధిగా ఏమీ తెలియదు ఈ రకంగా తయారవుతాయి సో వేరీ డెవలప్మెంట్ అనివే కానీ చక్కగా వేదార్థమును తెలుసుకున్న ఒక శ్వేత పేతువు చూడండి మహామనాహ మహామనాహకి విగ్రహవాక్యం కాస్త చూడండి ఆయన మహతు మనహాయస్య సహా మహత అంటే పెద్ద మనసు గలవాడు పెద్ద అంటే ఇక్కడ ఉదాహరణమైన మనస్సు గలవాడని కాదు మహతు మనహ అంటే ఏంటంటే అసమం ఆత్మానం అన్యైర్మన్యమానం మనహ నాతో సమానమైన వాడు ఎవ్వడు ఇక్కడ లేడు అని భావన చేసే మనస్సు నేను గొప్పవాడిని అని తలపోసే మనస్సు గలవాడు మహామన విశాల హృదయం కలవాడు అంటే ఉదారమైన మనాహ ఉదార మనాహనంట అంతేకాని మహామనాహనం మహామనాహంటే నాతో సమమైనవాడు ఈ చుట్టుపక్కల ఎవడు లేడు అని తలపోసే మనస్సు గలవాడు నేను గొప్పవాడిని మహాంతం ఆత్మానం మన్యమానం మనహ యశ్వస నేను గొప్పవాడిని గొప్పవాడిని అంటే అర్థమేటి అన్యై అసమం నేను ఇతరులతో ఇతరుల వాడిని కాదు ఇతరులతో సమానమైన వాడిని కాదు నేను గొప్పవాడిని అని తల పోసే మనస్సు గలవాడు మహామనాహ ఇప్పుడు దుబాయ్ నుంచి దుబాయ్ నుంచి వచ్చేప్పుడు ఎలా వస్తుందంటే నెల్లో కెమెరా వెళ్ళాడుతూ ఉంటుంది నేను చూస్తూ ఉంటాను నాకు ఈ దుబాయ్ ఇదే ప్రారంభ మరి రాయంలో ఉన్నది అది ఎయిన్ ఫోర్త్కి దాకా అనుకుంటాం ఇప్పటిక పది సార్లు పదిహేను సార్లు చూసి ఉంటాను అది అయిపోవచ్చు ఎనివే దాంట్లో చూస్తూ ఉంటాను నేను హీ కమ్స్ విత్ కెమెరా అండ్ అవు బ్యాడ్ జెట్స్ అండ్ ఆల్ దాట్ చాలా మహామనాహ అసలు ఆ విమానం కూడా మహామనాహ దిగుతారు ఎందుకంటే వాళ్ళ బస్తీ ఏదో ఉంటుంది పాపం వచ్చింది బీకులు ఆ బస్తీలో హీస్ ది మోస్ట్ ప్రిగులేజ్ ఆ చిన్న కమ్యూనిటీలో మోస్ట్ ప్రివిలేజ్డ్గా ఉంటాడు ఆ రకమైన మహామనాహ అక్కడ ప్రివిలేజ్డ్ కాదు మళ్ళా అక్కడ ఈజ్ హార్డ్ వర్కింగ్ పర్సన్ కైండ్ ఆఫ్ మినియల్ జాబ్ లోనే ఉంటాడు వాస్తవంలో డుబాయ్ ఎయిర్పోర్ట్ లో మీకు వీళ్ళందరూ ఆ ఎయిర్పోర్ట్ లో వర్కర్స్ ఉంటారు వాళ్ళందరూ మనవాళ్ళం చాలా సింపుల్ జాబ్స్ చేస్తూ ఉంటారు బట్ దే గెట్ గుడ్ పేమెంట్ అండ్ దాని రూపాయల్లో కన్వర్ట్ చేసేప్పటికి మంచి విలువ ఉంటుంది దే అందు డుబాయ్ లో మీకు అన్ని రకాల బుడ్స్ కూడా ఈ గుడ్ క్వాలిటీ గుడ్స్ అన్ని కూడా రీజనబుల్ ప్రైసెస్ లో దొరుకుతాయి ట్యాక్స్ ఫ్రీ అనో ఏదో డ్యూటీ ఫ్రీ అనో నేను చూశాను దుబాయ్ షాపింగ్ మాల్ చాలా లాగ రేట్గా ఉంటుంది ఎవ్రీథింగ్ వరల్డ్లో మీకు మంచి విలువైన వస్తుంది సో అక్కడి నుంచి కొన్ని పటకొస్తాయి పటకొచ్చి మహా మనోహం వస్తాయి ఆ రంగ శ్వేతకేతువు నాలుగు వేదాలు అక్కంతో సహా నేర్చుకుని వచ్చేప్పటికీ నాతో సమానమైనవాడు ఈ చుట్టుపక్కల ఎవడు అనే మహా మననాహం తర్వాత అనూచానమాని అనూచానమాత్మానం మన్యతేం శీల సోనూచాన అనూచానం అంటే ననే మనం చేశాను అనూచ్య అను అంటే అనుసరించి చెప్పడం అంటే గురువు చెప్పింది మీరు మళ్ళీ చెప్తే దాన్ని అనువచనము అని అంటారు అనూచానమాని వేదమును చెప్పడంలో అనూచానము వేదాన్ని చెప్పడమే ఎందుకంటే గురువు చెప్పింది చెప్పడం అనే సంస్థ ఆ పాలసీ ఆ ప్రాసెస్ కేవలం వేదానికే ఉంటుంది కనుక వేదాధ్యయనానికి అనూచానము అని అంటారు ఇదో అనూచానంగా వస్తుందనే పదప్రయోగం కూడా మీ సమాజంలో చూస్తా ఎనివే సో ఈ అనూచానంలో నాతో సమానమైన వాడు ఇంకెవడం లేదు వేద మంత్రాలను చెప్పాలన్నా వాటికి అర్థం చెప్పాలన్నా అది మా సొత్తుది మాతో సమానమైన వాడు ఇంకెవడు లేడు అని అతను ఆ రకమైన ఐడియాలో పడిపోయాడు కేవం శీలహ అది మనస్సుకి యహ సహా అనూచానమాని మనస్సుకి ఆ లక్షణము వచ్చేసింది అంటే అనువచనము చేయాలంటే వేద మంత్రాన్ని వల్ల వెయ్యాలంటే మేమే వెయ్యాలి అలా ఉండకూడదు ఎందుకంటే అది చాలా పెద్ద అహంకారం అది యథార్థం కావచ్చు చుట్టుపక్కల ఇంతటి సమర్థలు ఎవరూ లేకపోవచ్చు ఆ మాట ఇతరులు అనుకోవాలి కానీ అతనే స్వయంగా అలా అనుకోవడం అన్నది చాలా పొరపాటు అటువంటి స్థితిలో అతను ఉన్నాడు తర్వాత స్తబ్ద్రణత స్వభావ గృహం సో చూడండి యువకులు పెద్దలైనంత వినయాన్ని వినమ్రత అంట చూపించాలి ఏదైనా పెద్దవారు వస్తే కొంచెం లా వంగి నమస్కారం సార్ ఏదో అయితే ఏండి అని చూపించాలి అంతేగాని సపోజ్ మీరు ఒక యువకుడు ఉన్నాడు అనుకోండి ఒక ఫిఫ్టీ ట్వంటీ ఇయర్స్ యువకుడు ఉన్నాడు అనుకోండి సోఫాలో కూర్చుని కాళ్ళు టీపాయించి పెట్టుకుని టీవీ చూస్తూ ఉన్నాడు ఈ లోపల ఎవరో మహాత్మకొచ్చి తలుపు తలుపు తీసుకుని లోపలికి వచ్చారు వస్తే ఏమండి ఎలాడీ వాన్ అని అలాగే కూర్చుని అడిగాడు అనుకోండి దాన్ని స్తబ్ధ అని ఉంటాడు అంటే తల ఉంచే స్వభావము లేనివాడు అప్రమత స్వభావ అంటే పొగరుమోతు తల పొగరు అంటారు అంటే ఇలాగే దాని ఇలా అనేది లేదనమాట చాలా పొగరుమోతగా ఉంది అహంకారంగా ఉంది ఉంటుంది అలాగా ఆ యవ్వనంలో అటువంటి బాగా చదువుకున్న వాడికి అటువంటిది ఉంటుంది అలా వస్తుంది చదువు కష్టపడి చదువుకున్నాడు కదా అంటే కొంత అలాంటిది వస్తుంది కానీ దాన్ని చాలా శీఘ్రంగా దాని నుంచి బయటకుంటే ఈ దుర్లక్షణం ఈ కవుల్లో ఉంటుంది మీరు గమనించే కవులు ఎలా కవులు ఒకళ్ళు పండితులు ఒకళ్ళు వాళ్ళు ఎలా ఉంటారంటే నేనే ముందన్నట్టుగా ఉంటాను నా తర్వాతే ఎవడైనా సరే అనేటువంటి అహంకారంలో ఉంటారు ఆ పద్యాలు కూడా అలా చెప్తూ ఉంటాం ఈ శతావసానాలు అష్టావసానాల్లోనూ పద్యాలని చెప్పే అలాగే చెప్తుంది సో ఆ రకమైన అహంకారాన్ని ప్రదర్శించటము అది ఎవరికి కూడా శోభనం సో ఎంతటి వాడైనా ఎదుటి వాళ్ళని అలా తక్కువ చేసి మాట్లాడతాడు మాట్లాడితే చాలా తక్కువగా అనిపిస్తుంది ఇతను ఆ లక్షణంలో ఉన్నాడు ఏ యాయో గ్రహం ఆ లక్షణంతో ఇంటికి వచ్చాను తమే వంభో తమ్ ఆత్మనోననురూపశీలం స్తబ్ధం మానినం పుత్రం దృష్ట్యా పితో తయారైన అంటేమిటి స్బ్దం చాలా పొగరుగా ఉన్నాడు మానినం నా అంతటి పండితుడు లేడు అనే అభిమానంలో ఉన్నాడు అటువంటి పుత్రుని చూసి ఒకప్పుడు తండ్రి కూడా అలాంటి లక్షణమే గలవాడైతే శభాసుక అంటే కానీ తండ్రి అలాంటి వాడతాడు ఆత్మన అననురూపశీలం తండ్రి ఆత్మజ్ఞాని ఆత్మస్వరూపం తెలుసుకున్నవాడు అతల్లో అహంకారం ఎందుకుంటుంది కాబట్టి అభిమానం ఉందంటే అది అజ్ఞానానికి చిహ్నం అది ఎక్కడైనా సరే మీరు అభిమానం చూశారంటే అది వెంటనే అజ్ఞానం అని గుర్తుపట్టారు అజ్ఞానము కలిసి ఉంటారు అవి రెండు ఒకే మనస్సు ఒకే బుద్ధిలో ఉంటాయి ఇంకేతనే ఎవడైనా మహాత్ములు మా అంతటి వాడు లేరు అని ఎవరైనా చెప్పినట్లయితే ఈవెన్ వేదాంతంలో కూడా చెప్పినట్లయితే వాళ్ళు అజ్ఞానులు అని వెంటనే మనకి తెలుసుకోవాలి ఆ అజ్ఞానము కొట్టొచ్చినట్టు కనుక ఎందుకంటే తనను తాను ఒక వ్యక్తిగా స్వీకరించి మిగతా వాళ్ళందరినీ కూడా వ్యక్తులుగా స్వీకరించి ఈ వ్యక్తి సముదాయంలో మిగతా వాళ్ళకంటే నేను గొప్పవాడిని అనే భావనలో ఎవడైతే ఉంటాడో అది అజ్ఞానం యొక్క పరాకాష్ఠోరణిలో ఆ భావనలో ప్రతి అంశము తప్పే చాలా తప్పు తప్పు కాబట్టి అలాంటి ధోరణిలో ఉన్నాడంటే ఎంత దురదృష్టం అది ఎంత అజ్ఞానం కదా అది ఆయనకి తెలుసు ఆత్మ ఆత్మన అననురూపశీలం నేను ఆయన యొక్క స్వభావం ఏదైతే దానికి విరుద్ధమైన స్వభావము కలిగి ఉన్న పుత్రుణ్ణి చూశాడు చూసి అరే వినయంగా ఉండటం నేర్చుకోవాలి వీడు సద్ధర్మ అవతార చికీర్షయ వీడి జీవితంలో సద్ధర్మము ప్రవేశించాలి అవతార అంటే ప్రవేశించడం వారి జీవితంలోకి సద్ధర్మము ప్రవేశించాలి సద్ధర్మం అర్థం ఈ సద్ధర్మము మాట భాగవతంలో వచ్చింది ఓ శ్లోకంలో ఇక్కడ కనపడదు నేను ఏదో భాగవతం చూస్తున్నాను సప్తమ స్కంభం దాంట్లో ఈ సద్ధర్మం అనే మాట సద్ధర్మము అంటే సత్పురుషుల యొక్క ధర్మము సత్కంటే సత్పురుషుడు మహాత్ముడు వాళ్ళు పాటించేటువంటి ధర్మానికి సద్ధర్మము అని సో కాబట్టి వినయమనేది సద్ధర్మం ఈ రకమైన తలపొగలు సద్ధర్మం కాదు కాబట్టి వీడి జీవితంలో ఆ తలపొగలు పోయి దాని స్థానంలో వినయము ప్రవేశించాలి అలా ప్రవేశపెట్టాలి అనే కోరికతో సద్ధర్మ అవతార చికీర్షయ వినయమును వినయము అనే సత్పురుషుల యొక్క ధర్మమును ప్రవేశపెట్టాలి అవతరింపజేయాలి అనే కోరికతో